గణపతికృంభవామహే కరీనాశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్ప ఆవిష్గణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మరాచార్యపర్యంకాం వందే గులు పరంపరా ఇవాళ ఉండకూపనిషత్తు యొక్క శాంతి మంత్రాన్ని చెప్తాను కొద్ది రోజులు ఇలాగా చెప్తాడు తర్వాత కలిపి చెప్పచ్చు ఓం భద్రం కర్ణే శృణుయామదేవా భద్రం పశ్యేమ అక్ష అక్షజ్రా స్థిరైరంగైస్తు తనూభి యశేమదేవ స్వస్తిన ఇంద్రో క్రుద్ధశ్రవా స్తిన పూషా వివస్తి నష్టోమి స్వస్తినో బృహస్పతి ఓం శాంతి సో ఈరోజు మనం ముందుకోపనిషత్తు ఆరంభం చేసుకున్నాము నేను మీకు ఉపనిషత్ అనే పదాన్ని గురించి కొంచెం లైక్ సంగ్రహంగా నాలుగు మాటలు చెప్తాను భాష్యకారులు భాష్యంలో ఆరంభంలోనే ఉపనిషత్ పదాన్ని నిర్వచనం చేశారు అయినా కూడా నేను సంగ్రహంగా మీకు చెప్పి ఆ ముండకా అనే పదాన్ని కూడా చెప్పి అప్పుడు విల్ మేక్ ప్రాగ్రెస్ ఇన్ ది టెక్స్ట్ మానవుడు సర్వకాలములలో ఒక ఉన్నతమైన తత్వాన్ని గురించి అన్వేషిస్తూ ఉంటాడు తెలుసో తెలియకో ఈ అన్వేషణ కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే మానవుడు తన కేసు తాను చూసుకున్నప్పుడు ఒక అల్పశక్తి గోచరిస్తుంది కొంత శక్తి తన ఏమి ఉన్నది కానీ అది అల్పము అనే విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే తన చుట్టూ చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి శక్తులు అవన్నీ గోచరిస్తూ ఉంటాయి కనుక శక్తి అల్పము అనే అనుభవం అందరికీ కలుగుతుంది అలాగే ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత జ్ఞానము ఉంటుంది కానీ తన ఎందున్న జ్ఞానము అల్పము అని కూడా ప్రతి వ్యక్తికి తెలుస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే తన శక్తి తన జ్ఞానము అల్పము అనే విషయం నిర్ధారణ అయిందో అట్టి వ్యక్తి దనే లిమిటెడ్ బీయింగ్ అంట సో పరిచ్ఛిన్నమైన వ్యక్తి లిమిటేషన్స్ ఇవి లిమిటేషన్స్ జ్ఞానంలో అల్పత్వము తర్వాత శక్తిలో అల్పత్వము సో ఇటువంటి పరిచ్ఛేదములు అల్ప అంటే లిమిటేషన్స్ తన ఎందు ఉన్నాయి అనే విషయం నిర్ధారణ అయిన వ్యక్తి ఒక తత్వం కోసం అన్వేషిస్తూ ఉంటాడు సాధారణంగా మానవులకు తాను చేసే అన్వేషణ స్వరూపం తనకి తెలిసి ఉండాలని ఏమీ ఏం లేదు మానవుడు చేసే అన్వేషణను కూడా శాస్త్రాన్ని రూపిస్తుంది మనిషి భోగాల వెంట పడతాడు భోగాల వెంట పరిగెత్తే మనిషి కానీ ఎందుకు పరిగెత్తుతున్నానో తెలిసి ఏం పరిగెత్తటం లేదు లేకుండానే పరిగెడుతూ ఉంటాడు కాబట్టి మానవుడు చేసే పరుగు కూడా శాస్త్రమే నిరూపణ చేస్తుంది కనుక ప్రతి మానవుడు తెలుసో తెలియకో చేస్తూనే ఉంటాడు ఆ ఆ విధంగా అన్వేషించేటువంటి ఆ తత్వము దాని ఎందు మానవుడు అనంత శక్తిని భావన చేస్తాడు తన శక్తి కంటే ఓపిసలే ఎక్కువ ఉంటే చాలా తాను చూసేటువంటి ఈ ప్రకృతి శక్తులన్నిటికంటే కూడా అతీతమైన అనంత శక్తి ఆ తత్వమునందు ఉండాలి అలాగే తాను అన్వేషించేటువంటి ఆ తత్వము అనంత జ్ఞాన సంపన్నమై ఉండాలి కాబట్టి సో ఆమ్ని సైంట్ పొటెంట్ అటువంటి ఒకనొక తత్వాన్ని ఒక ఎంటిటీని ప్రతి వ్యక్తి అన్వేషిస్తూ ఉంటాడు దానికే దేవుడు అని పేరు ఒక్కొక్కొక పేరు పెట్టుకుంటాడు మనం కూడా అన్వేషించేటువంటి ఈ హయ్యర్ ఐడియల్ హయ్యెస్ట్ ఐడియల్ ఏదైతే కలదో దీనికే దేవుడని ఈశ్వరుడని సో గాడ్ అని కొంతమంది ఆ గాడ్ అనే పదం నచ్చకపోతే ఏంటంటే ఇట్ సమూహం పర్సన్ సో సంబడీ సిట్టింగ్ సమయా అనే ఒక ఇంప్లికేషన్ ఆ గాడ్ అనే పదంలో ఆ ఇంప్లికేషన్ సో ఆ పదం నచ్చకపోతే గాడ్ హెడ్ అని తర్వాత ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు పెట్టుకునేది కొంతమంది ఆ పద ఆ హయ్యర్ ఐడియల్కే రాముడని ఇంకో కొంతమంది కృష్ణుడని అనేక అనేక నామధేయాలతో మానవులు అదే హయ్యెస్ట్ ఐడియల్ని ఆ సర్వజ్ఞ సర్వశక్తిమత తత్వాన్ని అన్వేషిస్తూ ఉంటారు అయితే దీంట్లో నామాలకి సంబంధించిన దెబ్బలాట కూడా ఉంది సో ఆ సర్వోత్కృష్ట తత్వమునకు రాముడు అని పేరు పెట్టినట్లయితే నేను అప్పుడే రాముడు కథాలు అది కృష్ణుడు అయి ఉండాలను లేకపోతే ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారు ఇవేమీ కాదు అసలు ఈ ల్యాండ్కి సంబంధించింది ఏం కాదు మరో ల్యాండ్కి సంబంధించింది వాళ్ళు ఇంకో కొత్త పేరుతోటి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు సో ఎవళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా ఎవరు ఎంత భక్తి చేసినా ఆరాధన చేసినా సో ప్రతి వ్యక్తి కూడా ఒక హయ్యెస్ట్ ఐడియల్ని వెతుకుతున్నాడు దట్ ఈస్ ది ఫ్యాక్ట్ అయితే చిత్రం ఏంటంటే మానవుడు ఈ హయ్యెస్ట్ ఐడియల్ని ఎక్కడ వెతుకుతాడు అంటే ఏముంది ఎక్కడ వెతుకుతాడు తన చుట్టూ ఉన్నటువంటి భూగోళం మీద వెతుకుతాడు లేదా ఒక స్వర్గ లోకాన్ని భావన చేసి ఆ స్వర్గాన్ని స్వర్గంలో వెతుకుతాడు లేదా స్వర్గం కంటే ఉన్నతమైనటువంటి వైకుంఠాది లోకములను భావన చేసి సో ఈ హయ్యెస్ట్ ఐడియల్ మన కంటికి కానరాని ఆ పరోక్ష లోకాల్లో ఎక్కడ ఉంటుంది అని భావనాత్మకంగా ఈ అన్వేషణను కొనసాగిస్తూ ఉంటాడు ఈ అన్వేషణ యాజ్ సచ్ తప్పు కాదు కానీ అన్వేషణ చేస్తున్న తీరుతెన్నులు ఆ వెదికే స్థలము తప్పు ఉపనిషత్తు ఈ అన్వేషణని స్వీకరించి ఇట్ ఈస్ ఇట్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది ఉపనిషత్ టీచింగ్ ఈ అన్వేషణ ప్రతి హృదయంలో ఉన్నది కాబట్టి అన్వేషణ యాజ్ సచ్ ఈజ్ కరెక్ట్ వ్యాలిడేటెడ్ ఎందుకంటే మానవుడు తన ఎందు ఎప్పుడైతే అల్పత్వాన్ని దర్శిస్తాడో శక్తి కానీ ఆ పూర్ణమైనటువంటి తత్వాన్ని అన్వేషించకుండా ఉండలేడు కాబట్టి అన్వేషణ వరకు బాగున్నది కానీ అన్వేషణ చేసే స్థలం బాగులేదు తీరు చెన్నులు అసలే బాగులేదు దీనికి ఒక చిన్న కథ ఒకటి పుట్టుకొచ్చిందా ఒక పెద్దనే బయట వీధి దీపం క్రింద ఏదో వెతుక్కుంటూ ఉంటారు పెద్ద అప్పుడు అటు వెళ్తున్నావు యువకుడు అమ్మా ఎవిటి వెతుకుతున్నావు కొన్ని హెల్ప్ చేద్దామని పెద్దవాడు కష్టపడి వెతుకుంటుంది మనం కూడా సహాయం చేసి ఆవిడ వస్తూ ఆవిడకి దొరికితే కొందరుగా ఇంట్లోకి వెళుతుంది కదా అని ఏమిటి వెతుకుతున్నామమ్మా అంటే సూదు వెతుక్కుంటున్నాము అని మంచిదే ఫైర్ అయినా సో ఎక్కడ పారేసారని అడుగుతారు సహాయం చేసే ముందు ఎక్కడ అంటే ఆవిడ ఇంట్లో పారేసుకున్నాను అంటే మరి ఇంట్లో పారేసుకుంటే ఈ దీపం కింద ఎందుకు వెతుకుతున్నావమ్మా అంటే మరి ఇంట్లో వెళ్తురు లేదు చీకటిగా ఉంది ఇక్కడ వెళ్తురుంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నామీ సెట్ ఆమె యొక్క ప్రవృత్తి పరిహాసాస్పదంగా అనిపించచ్చు కానీ మానవుడు దేవుడి కోసం చేసిన అన్వేషణ సరిగ్గా ఉంటుంది ఏమీ తేడా లేకుండా ఎందుకంటే మానవుడు ఆ అనంత తత్వాన్ని గురించి భూమండలం మీద స్వర్గాది లోకాల్లోనూ సర్వకాలములలో తనకంటే బాహ్యమునందు వెతుకుతూ ఉంటాడు హీ సో ష్యూర్ ఇట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ హింగ్ సెల్ బట్ ఉపనిషత్ విజ్ఞానం ఏదైతే ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ చాలా విశిష్టమైన జ్ఞానం ఇది ఈ జ్ఞానము మిగతా జ్ఞానములన్నీ ఓవైపుకి ఈ జ్ఞానాన్ని ఓవైపుకి పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు నవ్ ఐ డోంట్ వాంట్టు గోయింగ్ టు దట్ ఎందుకంటే ఉండకల్లో అది బాగా వస్తుంది మనకి ఈ జ్ఞానం యొక్క విశేషం ఏమంటే మీవు అన్వేషిస్తున్నటువంటి దట్ హయ్యస్ట్ ఐడియల్ హై అంటే ది హయ్యెస్ట్ ఐడియల్ ఏమిటో మనకు అర్థం అయితే మనకి మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ తెలుసుకుంటుంది బికాజ్ యూనివర్స్ ఈజ్ ఎ మిస్టరీ ఈ సమస్త జగత్తు ఏ పరబ్రహ్మ నుండి దానికే ఉపనిషత్తుల్లో పరబ్రహ్మ అంటారు ఆ గాడ్కే సో అదొక మిస్టరీ ది యూనివర్స్ ఈజ్ ఎ మిస్టరీ అండ్ ఇఫ్ యూ నో the కాజ్ ఆఫ్ the యూనివర్స్ ద మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ సాల్వ్ కాబట్టి సో ఆ హయ్యెస్ట్ ఐడియల్ నీకు బాహ్యము నందు లేదు మరి ఎక్కడ ఉన్నది నీకు దూరంగా లేదు మరి ఎక్కడ ఉన్నది నీకు దగ్గరగా ఉన్నది ఉపా అంటే దగ్గర నీకు చాలా దగ్గరగా ఉన్నది ఎంత దగ్గరగా ఉన్నది ఇప్పుడు ఈ దూరము దగ్గర అన్నది చాలా వెలిటివ్ కాన్సెప్ట్ కదండి ఇప్పుడు సూర్యుడు దూరంగా ఉన్నాడు చంద్రుడి కానీ మరి గెలాక్సీలతో పోలిస్తే లేకపోతే అదర్ స్టార్స్తో పోలిస్తే సూర్యుడు బాగా దగ్గర సూర్యుడు ఎయిట్ మినిట్స్ దూరంలో ఉన్నాడు కాంతి వేగం దృష్ట్యా చూస్తే దర్ అదర్ స్టార్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి మినుకు మునుకుమని కనపడే స్టార్ కొన్ని మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నది కాబట్టి సూర్యుడు బాగా దగ్గిర కానీ సూర్యుడితో పోలిస్తే చంద్రుడు ఉపా దగ్గర చంద్రుడితో పోలిస్తే భూమండలం మనకి భూమండలం మీద ఏ ఖండమైనా కూడా ఆసియా ఖండం కానీ ఐరోపా ఖండం కానీ ఏదైనా మనకి దగ్గరే చంద్రుడితో పోలిస్తే సో భూమండలం మీద భారతదేశం మరీ దగ్గర మిగతా దేశాలతో పోలిస్తే దాంట్లో సికింద్రాబాద్ నగరం మరీ దగ్గర మిగతా నగరాలతో పోలిస్తే సో అల్వాలు అల్వాలు కాదు డైమండ్ పాయింట్ ఇంకా దగ్గర మిగతా బస్తీలతో పోలిస్తే ఈ బిల్డింగ్ మరీ దగ్గర మిగతా స్థానాలతో పోలుస్తాయి ఈ గది మరీ దగ్గర మిగతా గదులతో పోలుస్తుంది ఈ వస్త్రములు ఇంకా దగ్గర ఆ గది కంటే కూడా వస్త్రములు ఇంకా దగ్గర ఉపా యు హు గో నియర్ వస్త్రములు మరీ దగ్గర వస్త్రముల కంటే కూడా దగ్గర చర్మము దేహము దేహము కంటే కూడా దగ్గర ఇంద్రియాలు ఎందుకంటే దేహాన్ని దర్శించి వ్యాలిడేట్ చేసేవి ఇంద్రియాలు ఇంద్రియాల ద్వారా దేహం దర్శించబడుతుంది కాబట్టి దేహం కంటే కూడా ఇంద్రియాల దగ్గర ఇంద్రియముల కంటే మనస్సు దగ్గర ఎందుకంటే మనస్సు ఇంద్రియముల ద్వారా పనిచేస్తుంది కాబట్టి వ్యక్తికి మనస్సు బాగా దగ్గర ఇంద్రియములు ఒక స్టెప్ అవే ఉంటాయి మనస్సు కంటే బుద్ధి ఇంకా దగ్గర సంకల్పాత్మకమైనటువంటి మనస్సు కంటే నిశ్చయాత్మకమైన బుద్ధి దగ్గర బుద్ధి కంటే అహం ఈగో ఇంకా దగ్గర అహం కంటే ఆ అహం ప్రత్యయము ఏ తత్వం నుంచి ఏ చైతన్యం నుంచి ఏ కా ఏ ఏ చైతన్యం నుంచి ఉదయిస్తుండో అది ఇంకా దిగిన ఇంకా అంతకంటే దగ్గరించేది సో మనము అన్వేషిస్తున్నటువంటి ద మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ ఏదైతే కలదో ఆ ఈశ్వరుణ్ణి మనం అన్వేషిస్తూ ఉన్నామో ఆ ఈశ్వరుడు అంత దగ్గరగా ఉన్నాడు అంటే ఆత్మరూపుడుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటో ఏంటంటే బై ది టైం యూ నో ద మిస్టరీ ఆఫ్ ది ఇండివిజువల్ యూ విల్ హ్యావ్ నోన్ ద మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ ఆల్సో సైమల్టైనియస్ రెండు వేరు వేరు మిస్టరీస్ కావాలి వాటేమై అనే ప్రశ్నకి మీరు సమాధానం తెలుసుకోగలిగితే వాట్ ఈజ్ ది కాజ్ వాట్ ఈజ్ దిస్ వర్ల్డ్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ కాజ్ అనే ప్రశ్నలకి సమాధానం ఆటోమేటిక్గా మీకు లభించేస్తుంది కాబట్టి అంత దగ్గరగా ఆ పరమతత్వము ఉన్నది కాబట్టి నువ్వు ఇంట్లో సూది పారేసుకుని వీధిలో వెతికినట్టుగా నీవు దేవుడి కోసం వెతికేటువంటి వెతుకులాట నీవు భూమి మీద కానీ అంతరిక్షంలో కానీ స్వర్గాది లోకాల్లో కానీ వెతుకుతున్నంతసేపు ఆ అన్వేషణ అలా కొనసాగుతూనే ఉంటుంది అదేమీ అంతమయ్యే అన్వేషణ కాదు ఎందుకంటే యు ఆర్ సెర్చింగ్ ఇన్ ది రాంగ్ ప్లేస్ నీవు దూరంగా వెతుకుతున్నావు దగ్గరగా వెతకాల్సింది పోయి లోపల నీవు వెతకాల్సింది పోయి నీకు వెతుకుతున్నావు ఇది పొరపాటు నీవు నీ హృదయంలో వెతకాలి సెర్చ్ విత్ బికాస్ నువ్వు దేనికోసమైతే అన్వేషిస్తున్నావో అది నీ హృదయంలో ఉన్నది నీ స్వరూపంలో భాగమై వాస్తవంలో నీ ఆత్మరూపముగా ఉన్నది అని బోధించేటువంటి విజ్ఞానానికి ఉపనిషత్తునికి బికాజ్ అంటే దగ్గర దట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ నియర్నెస్ సో తర్వాత ఈ ఇదే సత్యాన్ని మనం దేవాలయంలో అడుగుపెట్టగానే మనకి దేవాలయం యొక్క ఆ స్ట్రక్చర్ని మనకి ఇదే సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది ఇదే సత్యాన్ని కానీ ద టెంపుల్ వరిషిత్ హ్యాస్ బికమ్ సో ఎక్స్ట్రా దట్ వీ వీ టోటల్లీ ఫర్గెట్ ది సింబాలిజం అసోసియేటెడ్ విత్ ఇది మీరు దేవాలయంలోకి వెళ్ళగానే గర్భగుడిలో ఓ థౌజండ్ క్యాండిల్ బల్బో హండ్రెడ్ క్యాండిల్ బల్బో వెలుగుతూ ఉండదు గర్భగుడిలో ఓకింత చీకటి ఉంటుంది ఓ మూల ఓ దీపం ఆ చీకటిలో దేవుడు దేవుడు కూర్చొని ఉంటాడు హారతి ఇచ్చినప్పుడు ఆ హారతి ఇలా తిప్పితే హారతి కిందకి వస్తే దేవుడు కాళ్ళు కనపడతాయి పైభాగం కనపడదు హారతి పైకి వస్తే దేవుడు ముఖం కనపడుతుంది పాదాలు కనపడవు సో ఆ విధంగా దేవుడు ఒకంత చీకటిలో ఉంటాడు సో కొని పెద్ద దీపం పెట్టచ్చు కదా అంటే ఆగమశాస్త్రాల ప్రకారం అక్కడ పవర్ఫుల్ లైట్ పెట్టడానికి వీర్లేదు కొంత చీకటిని అలా మెయింటైన్ చేయాలి ఒక ఆయిల్ దీపం ఆ పక్కన వెలుగుతూ ఉండాలి మీరు ఎలక్ట్రిక్ దీపాలు పెట్టగలిగినా ఆయిల్ దీపం ఉండాలి బికాజ్ ఆయిల్ ఈజ్ సింబాలిక్ దీపం ఈజ్ సింబాలిక్ చీకటి ఈజ్ ఆల్సో సింబాలిక్ అండ్ సో ఎనీవే ఆ గర్భగుడి అని ఏదైతే అది హృదయానికి ప్రతీక ఇట్స్ సింబల్ ఫర్ ది హార్ట్ ఫర్ ది కేవ్ ఆఫ్ ది హార్ట్ ఈ హృదయ బుద్ధిని హృదయాన్ని ఒక కేవ్ ఒక గుహగా వర్ణిస్తారు వర్ణించే హృదయ గుహ గుహాయాం పరమేవ్యోం అన్నారు అంచేతనే గర్భగుడిని కూడా అది ఇక్కడ ఉండే హృదయంలో ప్రకాశిస్తూ ఆత్మరూపంగా ప్రకాశించే ఈశ్వరునకు ప్రతీక గనుక దానిని కూడా ఒక కేవ్ లాగా నిర్మాణం చేస్తారు టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఇట్ రిజెంబుల్స్ ఏ కేవ్ డెఫినెట్లీ ఇట్ ఈజ్ నాట్ బిగ్ ఇప్పుడు మోడర్న్ ఆర్కిటెక్చర్ ప్రకారంగా కొత్తగా కట్టే టెంపుల్స్ ఇదో పాత ఇళ్ళు చాలా ఇరుగ్గా ఉండేవి ఇప్పుడు కొత్త విశాలంగా కట్టుకుంటున్నారు కదా అలాగే కొత్తగా కట్టి టెంపుల్ విశాలంగా కట్టుకోవచ్చు కదా కొంతమంది అలా కడతారు కూడా బట్ ఇప్పుడు కూడా గర్భగుడి సంహౌ ఇష్ షుడ్ రిజంబుల్ ఎ కేవ్ ఎందుకంటే ఇట్ ఈజ్ ద సింపుల్ ఫర్ ద కేవ్ ఆఫ్ ది హార్ట్ ఆ లోపల దేవుడు ఉన్నాడు హృదయంలో దేవుడంటే ఆ సర్వోత్కృష్టమైనటువంటి తత్వము అది హృదయంలో ఉన్నది అయితే హృదయంలో ఉంటే మరి బయటెందుకు వెతుకుతున్నామో అంటే ఇందాక నేను చెప్పిన కథలో అమ్మ చెప్పినట్టుగా గదులు ఇంట్లోపల చీకటి ఉంది కనుక ఆమె బయట వెళుతుందని వెతికింది అదేవిధంగా మన హృదయంలో అజ్ఞానం ఉండబట్టే అజ్ఞానం అనే చీకటి ఉండబట్టే మనం బయట వెతుకుతున్నాం ఈశ్వరుణ్ణి కాబట్టి ఆ సత్యాన్ని నీ హృదయంలో అజ్ఞానం అనే చీకటి ఉన్నది గుర్తు చేసుకో ఉంటే దేవాలయానికి వచ్చి ప్రదక్షిణం చేసి వెళ్తే సరిపడదు ఈ అజ్ఞానం అనే నువ్వు పోగొట్టుకోవాలి అని సూచిస్తూ ఆ గర్భగుడిలో చీకటి ఉంటుంది అయితే అందగా అజ్ఞానం అనే అంధకారాన్ని నేను పోగొడతాను అయితే రేపటి నుంచి ఒక యజ్ఞం చేసి అజ్ఞానాన్ని పోగొడతానంటాడు ఒకడు ఇంకొకడేమో తపస్సు చేసే అజ్ఞానాన్ని పోగొడతానంటాడు ఎవడికి తోచిన ఉపాయం వాడు ఆచరిస్తాడు ఇంకొకటి తీర్థయాత్రల ద్వారా అజ్ఞానాన్ని పోగొడతానంటాడు మరొకడు ఉపవాసం చేసే అజ్ఞానాన్ని పోగొడతానంటాడు ఇవన్నీ మంచివే ఇవన్నీ ఈ చీఈ్ ఏ వండర్ఫుల్ డిసిప్లిన్ కానీ అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రం మనికి రావద్దు అజ్ఞానాన్ని పోగొట్టడానికి జ్ఞానం కావాలి జ్ఞానము వల్ల అజ్ఞానం తొలగిపోతుంది ఆ సూచన చేస్తూ అక్కడ ఒక చిన్న దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపము జ్ఞాన దీపం పూజ చేసేప్పుడు ఫస్ట్ దీపం వెలిగిస్తారు దీపము జ్ఞానానికి చిహ్నం మన అనుకుంటారు దీపం పెట్టి దేవుడికి దీపం పెట్టేవాళ్ళని దేవుడి కోసం దీపం పెట్టేవాడిని దేవుడి కోసం దీపం పెట్టి అక్కర్లేదు మన కోసం దీపం పెట్టుకోవాలి ఆ దీపం కూడా మన హృదయంలో జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి శ్రీకృష్ణుడు గీతలో చెప్తాడు నాశయామ్యాత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత నేను వాళ్ళ యొక్క జ్ఞానాన్ని నేను నశింపజేస్తాను సో తమస్వజ్ఞానజం హ్యహం నాశయామ్యాత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత అని పదోధ్యాయంలో ఉంటాడు సో నేను ఆత్మభావస్థ ఆత్మరూపుడుగా ఈ వీరి హృదయంలో భక్తుల హృదయంలో ఉన్నవాడనై భక్తుల హృదయంలో ప్రకాశించేటువంటి జ్ఞానము అనే దీపాన్ని వెలిగించి వారి యొక్క అజ్ఞానాన్ని నేను పోగొడతాను అజ్ఞానజంతమహ అని అంటాడు అక్కడ శంకరుల యొక్క భాష్యం అది కూడా చాలా బాగుంటుంది ఆ జ్ఞాన దీపం వెలగాలి అంటే వివేకము అనే ఉండాలి వత్తి తెలుగులో వర్తి అంటారు సంస్కృతంలో వర్తి అంటారు భక్తి అనే ఉండాలి అంతేకాడ ఎలక్ట్రిక్ దీపం పెట్టకూడదు ఈ మధ్యన కొన్ని ఎలక్ట్రిక్ దీపాలు వచ్చాయి ఈ ఈ దీపంలాగా మినిగులు ఇలా కదిలి ఎలక్ట్రిక్ దీపాలు వచ్చాయి కదిలి కదిలి ఉంటుంది అక్కడ కదిలీదేముండదు కదిలినట్టుగా భాషిస్తుంది సో అలాగే ఇంకే లాభం లేదు నూనె ఉండాలి ఎందుకంటే అది భక్తికి సింబల్ సింబల్ మర్చిపోతే ఏదైనా పెట్టుకోవచ్చు వర్తి ఉండాలి వివేకము దీపం వెలిగించాలి జ్ఞానము అంధకారం పోతుంది అప్పుడు ఈశ్వరుని సాక్షాత్కరిస్తాయి ఇంతటి సమాచారం దేవాలయానికి వెళ్ళగానే ఆ స్ట్రక్చర్ ఆ ఆర్కిటెక్చర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మనకి బోధిస్తుంది ఇంకా ఏవో రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి బట్ దిస్ ఈజ్ ది మెయిన్ థింగ్ కానీ ఈ విషయాన్ని విస్మరించి దేవుడు మనకంటే బాహ్యంలో ఉన్నాడని అనుకుంటే అది పెద్ద పొరపాటు కాబట్టి ఈశ్వరుడు ఆత్మరూపుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని హౌ అనేదాన్ని విస్తారంగా మనకు బోధించేటువంటి విద్య ఉపనిషత్ దాని పదానికి అర్థం అది మీ అంటే ఉప అంటే చాలా దగ్గరగా ఆత్మరూపం ఇంకా ఆత్మకంటే దగ్గరగా ఏది ఉండదు నేను నాకంటే దగ్గరగా ఇంకే నాకు నాకు బాగా దగ్గరగా ఉండేది నేను ఏదైనా నాకంటే భిన్నమైనది ఏదైనా ఒక పిసర్ నాకు దూరంగానే ఉంటుంది తర్వాత నేను ఐ హ్యావ్ టు సెచ్ విత్ ఇన్ దూరంగా సెచ్ చేస్తే ఉపయోగం లేదు ఐ హ్యావ్ టు స్టే విత్ ఇన్ అండ్ సెర్చ్ విత్ ఇన్ ఆ పద ఆ అభిప్రాయము నీ అనే పదంలో ఉన్నది నీ ఉపసర్గ ప్రిఫిక్స్ అంటారు నీ అంటే నిష్ఠ స్టే విత్ ఇన్ ఇప్పుడు వెతకాలంటే కొంత మనస్సు కాబట్టి బయటికి పారిపోవాలనేటువంటి ఈ ఆదుర్దాన్ని పక్కన పెట్టి నీ హృదయంలో నీవు నిష్టగా వెతు నీ ఉప నీ వెదికేటువంటి ఉపాయం కూడా షద్ జ్ఞానదీపాన్ని వెలిగించి అజ్ఞానాన్ని నశింపజేసి షద్ అజ్ఞాన నాశం ఆ విధంగా నీ అన్వేషణ ఫలిస్తుంది అని ఆ ఉపనిషద్ పదంలో అంతటి సమాచారము కూడా ఉన్నది తర్వాత సైన్స్ గొప్ప విజ్ఞానం విజ్ఞాన శాస్త్రం కదా సైన్స్ మనకి మ్యాటర్ గురించి పదార్థాన్ని గురించి చాలా సమాచారాన్ని మనకి అందజేస్తుంది మైండ్ గురించి కొద్దో గొప్ప చెప్తుంది అంత మ్యాటర్ గురించి అంత ఎక్కువ చెప్పదు బట్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అబౌట్ ది మైండ్ అది కూడా సైన్స్ మనకు అందజేయగలుగుతుంది సైకాలజీ అని ఈవెన్ మనకుండే సూపర్ స్టేషన్స్ను కూడా కొంత ఆర్గనైజ్ చేసి స్టడీ చేస్తే దాని పేరు పారాసైకాలజీ అని అంటారు ఏదో మొత్తానికి మైండ్ గురించి సైన్స్ మనకు కొద్దిగా బోధిస్తుంది మ్యాటర్ గురించి చాలా విస్తారంగా బోధిస్తుంది కానీ ఈ మ్యాటర్ని మైండ్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఏ ఆత్మ చైతన్యం అయితే కాన్షియస్నెస్ దాని గురించి సైన్స్ ఏమీ చెప్పలేదు చిత్రనాటంటే మనిషి ఈజ్ ఎ కాన్షియస్ బీయింగ్ మీరు ఇది ఘటము అన్నారంటే మీరు కన్ను ద్వారా విజ్ఞానాన్ని పొంది దాన్ని ఘటము అని అంటారు దట్ కాన్షియస్నెస్ ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ ది నాలెడ్జ్ అ ఫామ్ త్రూ ఐస్ అప్పుడు దాన్ని ఘటము అంటారు ఇది సంగీతము ఇది సౌండ్ అని మీరు అన్నారు అంటే వన్స్ అగైన్ ఆ చైతన్య శక్తి చెవి అనేటువంటి ఉపాధి ద్వారా ప్రకటమైనప్పుడు మాత్రమే మీరు శబ్దాన్ని తెలుసుకోగలుగుతారు కాబట్టి బయట నుండే శబ్దాన్ని గురించి ఇంద్రియాన్ని తెలుసుకునే ఇంద్రియాన్ని గురించి ఆ శబ్దం మనస్సు మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మైండ్ గురించి సైన్స్ కొద్దో గొప్ప బాగానే చెప్పగలదు కానీ అసలు మౌలికంగా ఈ మైండ్ అనే పరికరాన్ని ఎక్విప్మెంట్ని చెవి అనే ఎక్విప్మెంట్ని ఉపయోగించుకుంటూ బాహ్యము నుండి ఉండేటువంటి జడ శబ్దములను జడము శబ్దం జడం కదా అది స్వయం ప్రకాశమేం కాదు సో అటువంటి జడ శబ్దములను ప్రకాశింపజేస్తూ ఈ మనస్సుని ఇంద్రియాలని పరికరాలుగా వినియోగించుకుంటూ ఉండటం ఉన్నటువంటి ఏ చేతన కలదో ఏ కాన్షియస్నెస్ కలదో దాని గురించి సైన్స్ చెప్పగలిగింది ఇంచుమించు ఏమీ లేదనే చెప్పచ్చు ఏదో ఈ మధ్యలో ఏదో కాన్షియస్నెస్ గురించి కొద్దిగా మాట్లాడుతున్నారు సైంటిస్టులు కూడా ఏం మాట్లాడినా వేదాంతం చెప్పేదానికంటే చాలా తక్కువలోనే మాట్లాడతారు కాబట్టి ఉపనిషత్తు యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఇట్ ఈజ్ యునీక్ అది ఇట్ డజంట్ ఓవర్ విత్ ఎనీథింగ్ ఎల్స్ మీకు శంకరులు భాష్యాల్లో బాగా నిరూపిస్తారు కర్మకాండ యొక్క విజ్ఞానంతో కానీ ఉపాసనాకాండ యొక్క విజ్ఞానంతో కానీ లేకపోతే ఆస్ట్రాలజీ అని న్యూమరాలజీ అని ఈ విధంగా మనుష్య జీవితాన్ని గురించి అంచనాలు వేసేటువంటి విజ్ఞాన శాఖలు ఎన్నెన్నో ఉన్నాయి వాటితో కానీ దేనితోటి ఇది ఓవర్లాప్ అవ్వదు ఇట్ రిమైన్స్ ఏ యునీక్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఏ యునీక్ ఫండ్ ఆఫ్ నాలెడ్జ్ అది ఉపనిషత్తు పదము యొక్క విశిష్టత ఇంకా దీని గురించి ఇలాగ జనరల్గా చెప్పాలంటే చాలా చెప్పచ్చు బట్ మళ్ళీ ఉపనిషత్ పద నిరూపణ దగ్గర మళ్ళీ అంటాను అయితే ఈ ఉపనిషత్తులు అనేవి వీటిని వేదాంతము అని కూడా అంటూ ఉంటాను నేను ఇంకే జనరల్గా చెప్తున్నాను ఎందుకంటే ఎవళ్ళైనా ఉండప ఉపనిషత్తులు వినడానికి కొత్తగా వచ్చిన వాళ్ళను కొన్ని మనసులో పెట్టుకుని ఐఎమ్ జస్ట్ బింగింగ్ ఇన్ పీపుల్ ఇన్ ది జనరల్ స్ట్రీమ్ ఆఫ్ స్టడీస్ సో వేదాంతము అని ఎందుకంటే అదంటే ఫర్ టూ రీజన్స్ వేదస్య అంత ఒక వేదము వేదము అంటే ఒక శబ్దరాశి ఏ బ్రాంచ్ ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ దట్ ఈజ్ హౌ బుక్ అని అనడానికి వీర్లేదు బ్రాంచ్ అన్నా కూడా అంత బాగా అనిపించదు ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ సో ఒక విజ్ఞాన అది వేదము అంటే సో ఎలాగైతే సముద్రము అనగానేమంటే జల రాశి అని సమాధానం చెప్తామో వేదము అనగా విజ్ఞాన రాశి శబ్దరాశి శబ్దరూపంగా ఉంటుంది కనుక శబ్దరాశి అంతాము విజ్ఞాన రాశి ఇప్పుడు వేదంలో అంతము అంటే అంతిమ భాగము ఇది ల్యాస్ట్ పోర్షన్ సో ఉపనిషత్తు వేదంలో ల్యాస్ట్ పోర్షన్ అండి మరి దాన్నే జ్ఞాన భాగము జ్ఞానకాండ కూడా అంటారు వేదా అంచేతనే దానికి వేదాంతము పేరు వచ్చింది ఆఖరి చాప్టర్ ఇది ఉండక అక్కడికి ఆ పర్వణ వేదం పూర్తయిపోయింది పుస్తకం మూసేయచ్చు సో దిస్ ఇస్ ది లాస్ట్ పోర్షన్ ఆఫ్ ది వేద సర్స్వైటిస్ కాల్ వేద అంత అయితే ఇది లాస్ట్ పోర్షన్ అయితే ఇంతకుముందు ఏమున్నాయి అంటే ఇంతకుముందు మొత్తం కర్మకాండ రిచువల్స్ బాగా విస్తారంగా నిరూపిస్తారు ఉపాసనలు కూడా ఎన్నో చెప్తారు రిచువల్స్ ఉపాసన అంటే కూడా కైండ్ ఆఫ్ రిచువల్ ఓన్లీ చేతులతోటి వాగింద్రియంతో చేస్తే దాన్ని రిచువల్స్ అని యజ్ఞయాగాది కర్మలు అంటారు మనస్సుతోటి చేసేటువంటి క్రియకి ఉపాసన అని అంటారు మొత్తానికి క్రియాభాగమే అంచేతనే దాన్ని కర్మకాండ అని అంటారు ఆ కర్మకాండను కూడా మీరు కావాలంటే కొంత విభాగం చేయొచ్చు ఏమని కర్మకాండలో రిచువల్స్ భాగము యజ్ఞయాగాది క్రతు భాగము తర్వాత ఉపాసనా భాగము అని విభాగం చేసుకోవచ్చు ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనాలిసిస్ బట్ ఇన్ ఎనీ కేస్ అదంతా కూడా కర్మకాండ అనబడుతుంది ఉపాసన కర్మ అదంతా పూర్తయిన తర్వాత ఉన్నది ఆఖరి భాగము జ్ఞానకాండ దీనికే ఉపనిషత్తు అని పేరు ఇది అంతిమ భాగం కనుక వేదాంతము పేరు వచ్చింది అయితే అంతశబ్దానికి తాత్పర్యము అని అర్థం ఉన్నది అంతశబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి ఇప్పుడు అంటే వన మధ్య భాగము అర్థం అంతశబ్దానికి మధ్యం అని అర్థం ఉంది సో వెరీ ఇంట్రెస్టింగ్ మీనింగ్ అలాగే అంతశబ్దానికి తాత్పర్యము అని అర్థం కల్బినేషన్ అంటే అర్థం ఏంటంటే కల్బినేషన్ అని ఇంగ్లీష్లో ఉంది కల్బినేషన్ ఎక్కడ వస్తుంది ప్రారంభంలో వస్తుందా మధ్యలో వస్తుందా చిట్ట చింత వస్తుంది తర్వాత దాని ఆ కల్బినేషన్లో ఈ అర్థం కూడా ఉంది ఏమని ఇటు ఇటు ఇట్ కన్క్లూడ్స్ ది ఎంటైర్ ఎఫర్ట్ ఇన్ ది ఎస్సెన్స్ తాత్పర్యము అర్థం కూడా ఉన్నది కాబట్టి వేదములు ఎన్నో రిచువల్స్ని బోధిస్తాయి ఎన్నెన్నో ఉపాసనలను కూడా బోధిస్తాయి కానీ వాటిని తాత్పర్య బుద్ధితో బోధించం తత్పరతతో బోధించం అంటే ఒకప్పుడు బోధించే ప్రక్రియ రెండు రకాలుగా ఉంటుంది ఒకప్పుడు బోధిస్తూ ఉంటాము ఏది బోధిస్తున్నామో దాని ఎందుకు తాత్పర్యం ఉండదు తాత్పర్యం ఇంకో చోట్ల ఉంటుంది కానీ దీన్ని బోధిస్తూ దట్ హ్యాపన్స్ ఇట్ హ్యాపన్స్ ఆల్ దిట్ ఐ ఇప్పుడు కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ బోధించాలనుకోండి ముందు డాల్టన్స్ అటామిక్ థీరీ బోధిస్తారు బోధిస్తున్నప్పుడు టీచర్కి తెలుస్తూ ఫైనల్గా నేను బోధించదలుచుకున్నది ఇది కాదు సంథింగ్ ఎల్స్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ తాత్పర్యం మరో చోటు ఉంటుంది కానీ బోధించేది దాల్టనట్ అని తీరి బోధిస్తాడు విద్యార్థి అనుకుంటాడు ఇదే ఫైనల్ అనుకుంటా అని ఒప్పుకుని కానీ టీచర్ ఇది చెప్పేప్పుడు ఇదే ఇదే ఇదే చెప్పినా ఇది పూర్తి దీన్ని నెగ్లెక్ట్ చేసి ఇంకొకటి చెప్తాడు ఇది చెప్తున్నప్పుడు కూడా వీడికి డాల్టమ్స్ థీరీ చెప్పేసిన తర్వాత వీడికి ఇంకా పై భాగం చెప్పాలి అనే తాత్పర్యం మనస్సులో ఉంటుంది కాబట్టి బోధించేప్పుడు తత్పరతతోటి బోధించే పద్ధతి ఉంటుంది తత్పరత లేక తాత్పర్యము మరియు ఒక చోట పెట్టుకుని దీనిని ఉపాయంగా మొదటి రెండు మొదటి మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు ఆ దృష్టితోటి బోధించడం కూడా ఉంటుంది సో వేదము యజ్ఞాగాది క్రతువులను ఉపాసనలను అలా బోధించింది వీడు ఎప్పటికైనా ఈ కర్మకాండ నుంచి ఉపాసనలోకి ఎదిగి ఆ ఉపాసనా భాగం నుంచి కూడా పైకి ఎదిగి జ్ఞానానికి వస్తాడు అనే ఆశతోటి వేదము ఆ క్రమంలో బోధించింది అయితే మనవాళ్ళు ఏం చేస్తారంటే కర్మకాండలోనే ఇరుక్కుపోతారు మెట్ల మీదే మకాం పెట్టేస్తారు ప్యాలెస్ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ ప్యాలస్ లోపలికి వెళ్ళే మెట్లు ఉంటాయి చూడండి ఆ మెట్లు చాలా అందంగా ఉన్నాయి మెట్ల కింద స్థలం ఇంకా బాగుంది అని అక్కడే మకాం పెట్టేసి We వీ హవ్ రీచ్డ్ ది గోల్ అని అనుకుంటారు అది పొరపాటు కనుక కర్మ ఉపాసన వేదమే చెప్పింది కానీ తత్పరతతో చెప్పలేదు యాజ్ ది అల్టిమేట్ రియాలిటీ అన్నట్టుగా చెప్పలేదు ఉపాయంగా బోధించింది ఉపాయ రూపంగానే బోధించింది కాబట్టి వేదము యొక్క తాత్పర్యము ఉపనిషత్ జ్ఞానమునందు మాత్రమే గలదు అంచేతనే ఉపనిషత్తులకు వేదాంతము వేదస్య antaha nirnayam తాత్పర్యం asmin. అనే అనే నిర్వచనాన్ని బట్టి ఉపనిషత్తులకు వేదాంతము అని కూడా పేరు ఇప్పుడు వేదములు నాలుగు నాలుగు కింద విభాగం చేశారు నా సబ్జెక్ట్ మ్యాటర్ అన్ని వేదాలకి సమానంగానే ఉంటుంది అంటే నాలుగు వేదాలు అన్నాం కదా అని నాలుగు డిఫరెంట్ విషయాలు ఏం చెప్పవు ప్రతి వేదము కర్మ ఉపాసనా జ్ఞానమే చెప్తుంది కర్మలో వేరియేషన్స్ ఉండొచ్చు బట్ పర్పస్ సిమిలర్గా సేమే ఉంటుంది ఉపాసనలో వేరియేషన్స్ ఉండొచ్చు బట్ పర్పస్ ఈజ్ సేమ్ జ్ఞానంలో వేరియేషన్స్ ఉండరాదు జ్ఞానంలో వేరియేషన్స్ ఉంటే ఇక్కడ దాన్ని జ్ఞానం అనదు రెండు మూడులో ఆరుని మన ఊళ్ళో అనుకుని కేరళ వెళ్ళేప్పటికి ఏడు అనుకుని అమెరికా వెళ్ళే నాలుగు అనుకుని దాన్ని జ్ఞానం అలా ఉండకూడదు కర్మలో వేరియేషన్స్ ఉండొచ్చు కర్మలో కొన్ని ఉపా హోమం చేయాలనుకోండి నిలబడి చేయొచ్చు కూర్చుని చేయొచ్చు ఓ ఊళ్ళో నిలబడి చేస్తారు మరో ఊళ్ళో నిలబడి కూర్చుని చేస్తారు ఇన్ని ఉంటాయి ఉపాసనలో వేరియేషన్స్ ఉంటాయి కొంతమంది రాముణ్ణి ఉపాసిస్తారు కొంతమంది కృష్ణుని ఉపాసిస్తారు జ్ఞానంలో వేరియేషన్స్ ఉండకూడదు జ్ఞానంలో వేరియేషన్స్ ఉంటాయంతా గడబిడే సో ఈ నాలుగు వేదములు కూడా వి హ్యావ్ ద కామన్ సబ్జెక్ట్ మ్యాటర్ కర్మ ఉపాసన జ్ఞానం అండ్ వేరియేషన్స్ ఇన్ కర్మ అండ్ ఉపాసన దే ఆర్ దే ఆర్ అండర్స్టూడ్ దే కెన్ బి దేర్ బేసిక్గా సబ్జెక్ట్ మ్యాటర్ ఏం మారినట్టు కాదు వేరియేషన్స్ ఉండాలి రానినట్టు కాదు జ్ఞానంలో వేరియేషన్స్ ఉండవు నో డౌట్ అబౌట్ జ్ఞానంలో వేరియేషన్స్ ఉండవు ఎక్కడైనా కొన్ని వేరియేషన్స్ ఉన్నట్టు కనపడ్డా మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే అసలు తత్వంలో వేరియేషన్ ఉండదు దట్ ఈస్ వన్ థింగ్ కాబట్టి నాలుగు వేదాలకి సబ్జెక్ట్ మ్యాటర్ సేమే మరి అటువంటి ఇప్పుడు ఇంక నాలుగు వేదాలనికి ఒక వేదం ఉండొచ్చు కదా అంటే ఇసి ఇప్పుడు ఫిజిక్స్ పుస్తకం ఉంది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది రష్యన్లో ఉంది అలాగనమాట దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్సేటర్స్ సో అదే జ్ఞానమును అంటే కర్మకాండ ఉపాసన జ్ఞానము ఆత్మ జ్ఞానము ఈ అంశములన్నింటినీ కూడా ఒక మెట్రికల్ వెర్సెస్లో చెప్తే దాన్ని ఋగ్వేదము అంటారు మీటరే మారుతుంది అక్కడ మీటర్ ఉంటుంది అంటే శ్లోకాల్లో చెప్పినట్టుగా ప్రోజ్ కాకుండా పోయిట్రీతో చెప్పినట్టు దట్ ఈజ్ ఋగ్వేద పోయిటరీ కాకుండా అదే సబ్జెక్ట్ మ్యాటర్ని సమ్ వేరియేషన్స్ విల్ ఆల్వేస్ బి దేర్ ఇన్ కర్మాండ్ ఉపాసన బట్ జ్ఞానం విల్ బి సేమ్ సో సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ దన్ ఇట్ ఈజ్ స్టార్ట్ ఇన్ ప్రోజ్ దానికి యజుర్వేదము అని పేరు తర్వాత దాన్నే ఈ ఋగ్వేద మంత్రాలనే ప్రోజులో ఉంటే పాడడం కుదరదు ప్రోజుని ఎలా పడతారు ప్రోజుని హార్జాంటల్గా రాసుకున్న ప్రోజుని వెర్టికల్గా రాసుకుని దాన్ని ఏదో ట్యూన్ కట్ ఏదో చేయాల్సి ఉంటుంది కొన్ని పాటలు మనం వినగానే ఇది పాటలా లేదే ఇదేదో వచనంలా ఉందని తెలిసిపోతుంది ఆ శోభ ఉండదు పాట అంటే దానికి కొంచెం మీటర్ లక్షణాలు కొన్ని ఉండాలి సో యజుర్వేద మంత్రాలని పాడడం కుదరదు అంకైతే యజుర్వేద మంత్రాలకి స్వరం ఉంటుంది స్వరం మాత్రం చాలా పకడ్బందీగా ఉంటుంది పాడడం ఉండదు వేరే ఋగ్వేద మంత్రాలు మీటర్లు వాటికి స్వరం ఉంటుంది వాటిని కూడా యూ కెన్ చాంట్ ఆ స్వరంతో లేదా ఇట్ ఈజ్ పాసిబుల్ టు సింగ్ దెమ్ ఇప్పుడు చేదరాజకీర్తనలు ఉన్నాయనుకోండి వాటిల్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటో తెలుసుకుందామని మీరు చదువుకోవచ్చు పుస్తకం ప్రింట్ అయి ఉంటుందో చదువుకోవచ్చు బట్ దే ఆర్ మెంట్ ఫర్ సింగింగ్ సో ఆ ఈ ఋగ్వేద మంత్రాలనే గానం చేసినట్లయితే గానరూపమైనటువంటి వేదము దానికి సామవేదము అని పేరు మిసిలేనియస్ అప్రమణ వేదం విసిలేనియస్ ఈ మూడు వేదాల్లో పారలౌకిక విషయాలు అధికంగా చెప్పబడతాయి పరలోకానికి సంబంధించిన విషయాలు అంటే యజ్ఞాదులు స్వర్గాన్ని పొందటము ఇలాంటి సమాచారం ఎక్కువగా ఉంటుంది ఋగ్వవేదం యజుర్వేదం సామవేదాల్లో ఇహలోకానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఆయుర్వేద వైద్యం అని ఇలాగే ఇంకా ఏవేవో ఇతర విషయాలు ఇవన్నీ అథర్వణ వేదంలో ఉంటాయి అక్కడ కూడా ఏవో యాగాలు ఉంటాయి బట్ ఎంఫసిస్ ఇహలోక జీవనం మీద ఉంటుంది కానీ జ్ఞానం మాత్రం సేమ్ జ్ఞానభాగంలో మారుతే ఉండదు అంచేది పుత్రకామేష్టి యాగం మీరు వినుంటారు అది అథర్వణ వేదంలో ఇహలోకానికి సంబంధించిన యాగం కనుక ఇట్ ఈశ్వరం అథర్వణ వేద సో ఈ విధంగా జ్ఞానభాగం మాత్రం సమానంగానే ఉంటుంది ఈ మిసిలేనియస్ ఐటమ్స్ అన్ని కలిపి పెట్టింది అథర్వణ వేదము దిస్ ఇస్ దిస్ దిస్ ఇస్ దీస్ ఆర్ ది ఫోర్ వేదస్ ఉపనిషత్తు దృష్ట్యా అన్ని వేదములు ఈక్వల్గానే ఉంటాయి ఏమి తేడా ఏముండదని అనుకున్నాము మిగతా కర్మకాండలో మార్పులు ఉన్నా అథర్వణ వేదం కూడా కర్మకాండ ఆస్పెక్ట్లో మిగతా వేదాల కంటే చాలా విలక్షణంగా ఉన్నా ఇహలోకానికి సంబంధించి ఉంటుంది అవన్నీ పరలోక సంహితగా ఉంటాయి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది బట్ స్టిల్ అది జ్ఞానం దగ్గర మాత్రం ఇట్ ఈజ్ ఐడెంటికల్ విత్ ఎవరీ అదర్ ఉపనిషత్ అదర్ అదర్ వేద నాట్ ఓన్లీ దట్ ఉపనిషత్ వేదం యొక్క విశిష్టత చాలా గొప్పది ఎందుకంటే చాలా మౌలికమైన ఉపనిషత్తులు చాలా గొప్ప ఉపనిషత్తులు మనకి పది ఉపనిషత్తులు ఉన్నాయి మేజర్ ఉపనిషత్స్ శంకరులు వాటికి భాష్యాలు రచించిన కారణంగా అవి లోకంలో చాలా ప్రఖ్యాతిని గాంచాయి అంచేతనే వాటిని ప్రధాన ఉపనిషత్తులని అంటూ ఉంటారు వాటిల్లో ఆ పదిలోనూ మళ్ళీ ప్రధానమైంది చెప్పండి అంటే ఆ పేర్లన్నీ కూడా అథర్వణ వేదానికి సంబంధించినవి వస్తాయి ఉదాహరణకి ముండక ఉపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించిన ఉపనిషత్తు చాలా సమగ్రమైన ఉపనిషత్తు సో భాష్యం దృష్ట్యా కూడా చూసుకున్నా విస్తారమైనటువంటి చర్చలు పూర్వపక్షాలు సిద్ధాంతాలు పద్ధతి చాలా తక్కువ ఉంటుంది చాలా మినిమం ఉంటుంది మంత్రానికి కట్టుబడి భాష్యకారులు నిరూపణ చేస్తారు వస్తు నిరూపణమే ఉంటుంది తర్వాత ఇతర మత ఖండనము అదరు స్కూల్స్ ఆఫ్ థాట్ని రిఫ్యూట్ చేయటం ఈ సమస్య కొంత తక్కువ ఉంటుంది కాబట్టి ఆరంభంలో వేదాంతాన్ని ఆరంభించవలచుకున్న వాళ్ళకి చాలా చక్కటి అవకాశం ఉండకోపనిషత్తు చాలా మౌలికమైన ఉపనిషత్తు తర్వాత వేదాంతంలో ఇంతకుముందు ఉపనిషత్తు శ్రవణం చేసిన వాళ్ళకు కూడా అంతర్ముఖత్వాన్ని బాగా దృఢం చేసుకోవాలి అని ఎవరైతే ఆ శ్రద్ధ కలిగిన వాళ్ళు ఉంటారో ఎందుకంటే ఆ శ్రద్ధ చాలా విద్ధూరమైన శ్రద్ధ చాలా అరుదుగా ఉండే శ్రద్ధ మానవులు బహిర్ముఖంగా ఉండే ప్రయత్నంలో ఉంటారు కానీ అంతర్ముఖంగా ఉండాలనే శ్రద్ధ చాలా తక్కువ మందికి ఉంటుంది ఎవరిలో కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే అటువంటి శ్రద్ధను కలిగి ఉంటారు సో అటువంటి శ్రద్ధ గల వాళ్ళకి ముండక ఉపనిషత్తు ఈస్ హైలీ రికమెండెడ్ ఉపనిషత్తు ఎందుకంటే ఇక్కడ అధ్యాత్మయోగము మగా అంతర్ముఖత్వము రిసెర్ చిన్న నిందాక నేను మీరు ధ్వనం సో ఆ ప్రక్రియని ఇక్కడ బాగా నిరూపణ చేస్తారు కాబట్టి అథర్వణ వేదము యొక్క ఉపనిషత్తు చాలా ప్రధానమైన ఉపనిషత్తు తర్వాత ముండక ఉపనిషత్తు అథర్వణ వేదము యొక్క మంత్రభాగంలో ఉన్నది మళ్ళీ వేదంలో మంత్రము బ్రాహ్మణము అని రెండు విభాగాలు ఉంటాయి ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ డివైడింగ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ డివైడింగ్ ది మెటీరియల్ సో మంత్రము అంటే హిమ్ వేర్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ ఎ మెట్రికల్ వెర్స్ దాన్ని మంత్రము అంటారు బ్రాహ్మణము అంటే ఆ మంత్రానికి వ్యాఖ్యానం చేస్తుంది వేదమే వేదంలోనే ఉంటుంది వ్యాఖ్యానం ఎక్కించేది వ్యాఖ్యానం వేదమే చేస్తుంది దానికి బ్రాహ్మణము అని అంటారు సో ఈ ముండకోపనిషత్తు మంత్రోపనిషత్తుంది కాబట్టి దీనికి బ్రాహ్మణ ఎక్స్పెక్ట్ సో ఎలాగైతే యజుర్వేదంలో శుక్లయ యజుర్వేదంలో ఈశావస్యోపనిషత్తు మంత్రోపనిషత్తు శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటి బృహదారుణ్య ఉపనిషత్తు బ్రాహ్మణోపనిషత్తు అలాగంటే విభాగం ఉన్నదో అలాగే ఇక్కడ కూడా అథర్వణవేదంలో ముండకోపనిషత్తు మంత్రోపనిషత్తు కృష్ణోపనిషత్తు బ్రాహ్మణోపనిషత్తు సో రెండు ప్రధానమైన ఉపనిషత్తులు కాబట్టి ఆ వరుసలో చదువుతారు మండకము ప్రశ్న తర్వాత మాండూక్యము అనేటువంటి చాలా ఉన్నత స్థాయికి చెందిన ఉపనిషత్తు సాధారణంగా పాఠం చెప్పేప్పుడు మాండూక్యాన్ని చెట్ట జగింది పాఠం చెప్తారు ఎందుకంటే ఉపనిషత్ విజ్ఞానంలో కొంత మునిగి ఉండి కొంతకాలం వీడు ఆ విజ్ఞానాన్ని వీడు యోగ్యుడైనటువంటి విద్యార్థి అనే స్థితికి చేరుకున్న తర్వాత మాండూక్యాన్ని బోధిస్తారు ఎందుకంటే మాండూక్యము అది పూర్తిగా అంతర్ముఖంగా ఉంటుంది దాంట్లో బహిర్ముఖత్వానికి ఏమీ సవకాశం ఉండదు కాబట్టి ఊరికి ముందు మాండూక్యం బోధిస్తే వాడు దాన్ని ఇముడుచుకోలేక అటు సంసారంలోనూ ఇమడక ఇటు వేదాంతంలోనూ ఇమడక ఇబ్బంది పడతాడేమో అనే భయంతో కరుణతోటి పెద్దలు మాండూక్యాన్ని ఆఖరిని బోధిస్తాం సో ఆఖరిని కానీ లేకపోతే ఒక నాలుగైదు ఉపనిషత్తులు బాగా చదువుకుని వాడు వేదాంతంలో శ్రద్ధ గలవాడు అనే నిశ్చయం వచ్చిన తర్వాత కానీ వదిలిస్తారు అదొక పద్ధతి కాబట్టి మాండూక్యం కూడా అథర్వణ వేదంలోదే సో మూడు ప్రధానమైన ఉపనిషత్తులు అథర్వణ వేదం నుంచి వచ్చాయి సో సో వీఆర్ నౌ ఇన్ ముండక ఉపనిషత్ ఆఫ్ అథర్వణ వేద కొంతమంది ఏమన్నా అథర్వణ వేదంలో ఏవేమో గొప్ప గొప్ప రహస్యాలు ఉన్నాయంటే ఏమిటండి అంటూ ఉంటారు ఏదో సమ్ మిస్తరీ ఐడియా ఆఫ్ మిస్తరీ యా ముండపనిషత్తు అన్నిటికంటే గొప్ప రహస్యం అధర్వణ వేదంలో ఉన్న గొప్ప రహస్యం ముండకోపనిషత్తు ఇంకా అంతకుమించిన గొప్ప విజ్ఞానం ఇంకొకటి ఉండబోదు తర్వాత ఈ ఉపనిషత్తుకు ముండకము అని పేరు పెట్టాలి ఆ పేరు యొక్క విశేషం కూడా తెలుసుకుని మనమేమో టెక్స్ట్లో అదే భాష్యంలో ప్రవేశించే ప్రయత్నం చేద్దాము అనేక కారణాలు ఉన్నాయి ముండకము అని పేరు పెట్టడం ముండా అంటే శిరస్సు కా అంటే ఆనందము ముంద్చా సౌక్క ముండక ఇది శిరస్సు దీనిలో సబ్జెక్ట్ మ్యాటర్ బ్రహ్మ పరబ్రహ్మ ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మ ప్రత్యేగాత్మకంటే భిన్నము కానీ బ్రహ్మ ప్రత్యేక భిన్న బ్రహ్మ ఉంటారు సో ఆ బ్రహ్మ ఆనందరూపం బ్రహ్మకి ఆనంద సచిత్ దాని యొక్క స్వరూపాన్ని గురించి చెప్పము చెప్పాలి అంటే ఎగ్జిస్టెన్స్ అఫ్ అవేర్నెస్ అఫ్ సచ్చితం చెప్తామో మనకి తెలుస్తుంది కదా బాగా విస్తారంగా వస్తుంది సమాచారం అంతా కూడా కానీ దాని డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది సో అది ప్రకటమైనప్పుడు దాంతోటి కాంటాక్ట్ కలిగినప్పుడు అది ఆనందరూపంగా ప్రకటమవుతుంది కాబట్టి పరబ్రహ్మను ఆనందము మనకి జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఆనందము కొద్ది లభించినా అది ఆ పరబ్రహ్మ నుండే వస్తుంది లైక్ గ్రౌండ్ వాటర్ ఎప్పుడు ఎక్కడ నీళ్లు వచ్చినా అది గ్రౌండ్ వాటరే అన్న విధంగా ట్యాంక్ నుంచి వచ్చినా కూడా గ్రౌండ్ వాటర్ అది పైప్స్ లో నుంచి వచ్చినా గ్రౌండ్ వాటరే ఎలా వచ్చినా గ్రౌండ్ వాటరే సో ఆ విధంగా మనకి ఎప్పుడు ఎక్కడ ఆనందం కలిగినా అది ఆత్మస్వరూపమైన పరబ్రహ్మ నుండే లభిస్తుంది కాబట్టి బ్రహ్మను ఆనందశంతో వ్యవహరిస్తారు క అంటే ఆనందం కహ కం బ్రహ్మ అని చాంద్రజ్ఞంలో మంత్రం కం బ్రహ్మ ఆనందరూపమైనది బ్రహ్మ ముండ అంటే శిరస్సు శిరస్సు మొత్తం దేహానికి ప్రధానమైనది శిరస్సు సో నిజానికి దేహంలో నాలుగు భాగాలను మనం భావన చేయవచ్చు రెండు భాగాలను కూడా భావన చేయవచ్చు ఎలా కావాలంటే అలాగే డివైడ్ చేయొచ్చు దేహాన్ని బట్ ఇక్కడ ఈ సందర్భంలో నాలుగు రకాలుగా డివైడ్ చేస్తారు కాళ్ళు ఎఫ్డమన్ అండ్ ఎఫ్డమన్ అండ్ ది సీట్ అండ్ లాయింగ్స్ అండ్ ఆల్ దాట్ తర్వాత ఏమో ఉదరము ఈ చెస్ట్ ఇదంతా ఒక భాగము నెక్క అండ్ ఎబో నెక్ అండ్ అబోవ్ ఈ శిరస్సు ఈ నాలుగు భాగాలు నాలుగు భాగాలుగా దేహాన్ని భావన చేసినప్పుడు ఈ నాలుగింటిలోకి ముండము ప్రధానమైంది శిరస్సు ప్రధానమైంది అసలు ఇంకా సప్తశీలుషణ్యా ప్రాణాహని మనకి ఇంద్రియాలలో ఏడు శిరస్సు నుండి ఉన్నాయని వేదంలో చెప్తారు చేతనే శిరస్సుకి ముఖ్యం ఏడు ఎందుకంటే రెండు ముక్కులు రెండు చెవులు రెండు కళ్ళు నోరు సెవెన్ ఆర్ ఇన్ ది హెడ్ సప్త ప్రాణాహ శీతషన్యాహ శిరస్సు ముందు అలాగే మన స్వరూపం దగ్గరికి వచ్చినట్లయితే స్థూల దేహము ఫిజికల్ బాడీ సూక్ష్మదేహము ద సెటిల్ బాడీ కారణ దేహము దాన్నే కాజల్ బాడీ అంటారు ఇవన్నీ మనకు పేర్లు వినండి ప్రస్తుతానికి వాడి వివరణ అంతా భాష్యంలోనూ మంత్రాల్లోనూ వస్తుంది కారణదేహము ఈ మూడు కూడా మన యథార్థ స్వరూపం కాదు మన యథార్థ స్వరూపము ఈ మూడింటికి అతీతంగా ఉంటుంది దాన్ని తురియము అని అంటారు సో ఇప్పుడు ఉదాహరణ నేను ప్రశ్న చూద్దాం ఒకతను ఒక ఆఫీస్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు సాయంకాలం పూట పార్ట్ టైం జాబ్లో సేల్స్మెన్ గా పనిచేస్తున్నాడు ఏదో పేరు గుర్తుకొచ్చి చెప్పాను దాని గురించి డోంట్ గో ఇన్ టు ధోస్ డీటెయిల్స్ లెటర్ రెష్యూమ్ లైక్ దాట్ ఒక ఆఫీస్లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు సాయంకాలం ఏదో షాప్లో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు తర్వాత రైల్లో ఇంటికి వచ్చేప్పుడు రైల్లో ప్రయాణం చేసేప్పుడు సీజన్ టికెట్ ఒకటి కొనుక్కొని సీజన్ టికెట్ హోల్డర్గా ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు అతని యథార్థ స్వరూపం ఏమిటి సేల్స్మెన్ ఆ క్లర్కా సీజన్ టికెట్ హోల్డరా ఎదుగదు రోజంతా ఈ వన్ టూ త్రీ మూడు పొజిషన్స్ లో గడిపేడేగానే వాడు యథార్థ స్వరూపం ఎదిగదు ఈ సంథింగ్ అదర్ దాన్ దీస్ త్రీ దో హీస్ ప్లేయింగ్ దీస్ త్రీ రోల్స్